ర్తా హరిహి కర్త పదహారవ అధ్యాయం పద్మావతిపై అసెంబ్లీ ప్రశ్నే దేవాదాయ శాఖ మంత్రి శ్రీ వీరమాచనేని వెంకటనారాయణ టెలిఫోన్ లో నన్ను బయంతేశారు వాటి ప్రసాద్ నీరిలా ప్రభుత్వానికి తలవంపులు తెచ్చేలా లక్షలాది సామాన్య యాత్రికుల అవసరాన్ని కాదని వీఐపీల పేరుతో లక్షల ఖర్చు పెట్టి గెస్ట్ హౌసులు కట్టించడం ఏమిటి ఎవరిని అడిగి చేస్తున్నారు ఇదంతా దేవాదాయ శాఖ మంత్రిని నాకే తెలియదే అసెంబ్లీలో ప్రతిపక్షాల వాళ్ళు ఈ ప్రశ్న పంపించారు అక్కడ తిరుమలలో ఏం జరుగుతుందో ముఖ్యమంత్రికి తెలియదు నాకు తెలియదు కానీ ప్రతిపక్షాలకు మాత్రం అన్నీ తెలిసిపోయాయి ఇప్పుడు ప్రతిపక్షాలకి ఏం జవాబు ఇవ్వాలి సీఎం గారు ఫైర్ అయిపోతున్నారు ఆయనకేం చెప్పాలి నాకెంత అవమానం నేను అవాక్కైపోయాను కొద్ది క్షణాలు ఏమీ మాట్లాడలేదు అక్కడికి ధైర్యం తెచ్చుకుని సార్ మీకు ఇదంతా చాలా వివరంగా చెప్పాలి అని మాత్రం అనగలిగాను కానీ ఆయన అదేమీ వినిపించుకునే లో లేరు నాకేం చెప్పక్కర్లేదు ముందా ప్రతిపక్షాలు ఇచ్చిన ప్రశ్నకు జవాబు రాసి పంపండి ఆయనకు అవసరమైతే ముఖ్యమంత్రితో మాట్లాడదండి అంటూ ఆయన ఫోన్ పెట్టేశారు నేను గట్టిగా ఎదురు జవాబు ఇవ్వలేకపోవడానికి కారణం ప్రతిపక్షాలు లేవనెక్కిన ఆరోపణలో కొంతవరకు నిజం ఉంది కనుక సుమారు పదిహేను లక్షల రూపాయల వ్యయంతో ఒక అత్యంత అధునాతనమైన వీఐపీ గెస్ట్ హౌస్ తిరుమలలో కట్టిస్తున్న మాట నిజమే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభై కాలంలో పదిహేను లక్షల రూపాయలంటే ఇప్పటి లెక్కలో కోట్లలో ఉంటుంది అంత ఖర్చుతో విఐటి గెస్ట్ హౌస్ తిరుమల తిరుపతి దేవస్థానాలు తమ ఖర్చుతో నిర్మించడం అదే మొదటిసారి పైగా నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండగా జరుగుతోంది కాబట్టి జవాబుదారీ నాది అందులోను శ్రీ చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతిపక్షాలు ఈ ప్రశ్న లేవనెత్తారు నేను సరైన సమాధానం ఇవ్వలేకపోతే ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు అసెంబ్లీలో దున్నెత్తిపోయడం ఖాయం ముఖ్యమంత్రి ఆగ్రహానికి నేను మరోసారి గుడికాప తప్పదు ఒక్కసారిగా నీరసం ఎందుకంటే విఐపి గెస్ట్ హౌస్ నిర్మాణం జరుగుతున్న మాట నిజం దానికోసం పదిహేను లక్షల భారీ వ్యయం జరుగుతున్న మాట నిజం అదంతా టీటీడీ మాత్రమే భరిస్తున్నమాట నిజం ఇంకా నేను జవాబు ఏమనివ్వాలి పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో తిరుమలలో మంచి వసతి సదుపాయం చాలా పరిమితంగా ఉండేది ఎన్జిసి కాలనీలు టీబీ గెస్ట్ హౌస్ టీబీ కాటేజీలు శ్రీ వెంకటేశ్వర గెస్ట్ హౌస్లు మాత్రమే కొంచెం విఐపీలకు పనిపించేవి అయితే అవన్నీ దాతలు ఇచ్చిన విరాళాలతో కట్టినవే అందువల్ల దాతలకు తమ తమ విరాళాలతో కట్టిన కాటేజీలలో ఏడాదిలో కొన్ని రోజుల పాటు ఉచితంగా బస చేయడానికి తక్కువ అలాగే వీఐపీలు ఎవరన్నా వస్తే వాళ్ళకి పనిపొచ్చే కాటేజీలు కూడా ఇవే చాలా వరకు టీబీ గెస్ట్ హౌస్ ఏరియాలోనే విఐపీలకు బస్సు కల్పించే వాళ్ళు ముఖ్యంగా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఇతర కేంద్ర మంత్రులు వంటి విఐపీలు వచ్చారంటే వాళ్ళకి ఓ కాటేజీ సరిపోదు అసలు ఒక కాటేజీలో ఉండేదే రెండు రూమ్లు ఇక వాళ్లతో పాటు వచ్చే అధికారులు సెక్యూరిటీ సిబ్బంది ఇంటెలిజెన్స్ సిబ్బంది ఒక్కోసారి రాజకీయ వందమాగదులు ఉండాల్సి వస్తే మరో పది పదిహేను కాటేజీలు వాళ్ళ కోసం కేటాయించాల్సి వచ్చేది అలాంటప్పుడే ఆ కాటేజీల దాతలు వస్తుండటం మా కార్టేజీ మాకు ఇవ్వండి అంటూ ఒత్తిడి చేయడం టీటీడీ సిబ్బంది ఇరకాటనలో పాడటం పరిపాటైపోయింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మేము ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వెళ్ళాక ఆ కార్టేజీల దాతల నుంచి తరచూ ఫిర్యాదులు వస్తూ ఉండేది విఐపిల పేరుతో తమ కార్టేజీలను తాత్కాలికంగా అన్యాక్రాంతం చేస్తూ తమ హక్కుని టీటీడీ కాలరాస్తోందంటూ ఆ దాతలు విసుగుబడుతూ ఉండేవాళ్ళు కొన్ని సందర్భాల్లో దాతలు రెండు మూడు మాసాల ముందుగానే తమ కాటేజీ రిజర్వ్ చేస్తున్నప్పటికీ చివరి నిమిషంలో ఎవరో ముఖ్యమైన విఐపి రావటం దాంతో మంచి కాటేజీలని విఐపీలకు కేటాయించాల్సి రావటం జరిగేది అలా దాతలకి వాళ్ల కాటేజీలని కాక వేరేదో కాటేజీ చూపించి సరిపెట్టుకోండి బాబు అంటూ మ్రతి వచ్చేది ఈ సమస్య రోజు రోజుకి విఐపీల రాకలు పెరిగినప్పుడల్లా జటిలమైపోతోంది అప్పట్లో ఏ కాటేజీ కట్టాలన్నా దాతల విరాళాల బతుంటుందనే కట్టేవాళ్ళు అలా కొత్త కాటేజీలు ఎన్ని కడుతున్నా ఈ విఐపీల తాకిడి మూలంగా సమస్య పరిష్కారం కావడం లేదు కొంతమంది విఐపీలు అయితే టీవీ కాటేజీయే కావాలని కూడా అదే టైంలో ఆ కాటేజీల దాతలు నాకు ముందు పనిచేసిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ రాజగోపాల్ రాజుకి ఈ కాటేజీలు విఐపిలు దాతల వసతి కల్పన విషయంలో తల దాతల అసౌకర్యంతో పాటు ఒక్కో విఐపి పార్టీ పది పదిహేను కాటేజీల్లో బస్సు చేస్తే వాళ్ళందరికీ రిసెప్షన్ భోజనాలు కాఫీలు దర్శనం ఏర్పాట్లు ప్రసాదాల పంపిణీ అన్ని టీటీడీ అధికారులకు సమస్యగా తయారయ్యేది దీనికి తోడు ఏ చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ వచ్చి బస్సు చేస్తున్నాడంటే ఆ చుట్టుపక్కలంతా సెక్యూరిటీ జోన్ తీసి వారేసి యాత్రికులను దూరంగా తరిమేస్తుండటం రివాజ్ అయిపోయింది ఈ సమస్యకి శాశ్వత పరిష్కారంగా శ్రీ రాజగోపాలరాజు ఒక ప్రత్యేక విఐపి గెస్ట్ హౌస్ నిర్మాణాన్ని ప్రతిపాదించారు అదే పద్మావతి గెస్ట్ హౌస్ ఈ పద్మావతి గెస్ట్ హౌస్ మిగతా దాతల కాటేజీలకు సంబంధం లేకుండా దూరంగా ఒక ప్రక్కగా కొండ శిఖరం మీద ఉన్నట్లుంది ఇందువల్ల అక్కడ ఎంత పెద్ద విఐపీ దిగినా సెక్యూరిటీ పేరుతో యాత్రికుల్ని ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి జనించదు ఈ గెస్ట్ హౌస్ వంటశాల భోజనశాల ఉంటాయి రాష్ట్రపతి స్థాయి వరకు ఎలాంటి విఐపి వచ్చినా ఆయన ఆయన అధికారులు సెక్యూరిటీ సిబ్బంది ఒకవేళ ఆయనతో పాటే ముఖ్యమంత్రి వస్తే ఆయన ఆయన సిబ్బంది కూడా బస్సు చేయడానికి తగినంత విశాలమైంది ఈ పద్మావతి గెస్ట్ హౌస్ అక్కడే వంటలు అక్కడే భోజనాలు అందరూ అక్కడే ఉంటారు కనుక దర్శనాలు ప్లాన్ చేయడం ప్రసాదాలు పంపిణీ చేయడం ఎంత పెద్ద విఏపి వచ్చినా వాళ్ళ కారణంగా డోనర్ కాటేజీలను ఆక్రమించాల్సిన పరిస్థితి జరించదు పైగా ఈ పద్మావతి గెస్ట్ హౌస్ ఒక కొండ శిఖరం మీద ఉండటం వల్ల విఐపికి భద్రతా ఏర్పాట్లు చూడటం కూడా సులభమవుతుంది ఇన్ని రకాలుగా ఆలోచించి శ్రీ రాజగోపాల రాజు అప్పటి టీటీడీ బోర్డును ఒప్పించి టీటీడీ ఖర్చుతో ఈ గెస్ట్ హౌస్ నిర్మాణాన్ని చేపట్టాడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వెళ్లే ఈ గెస్ట్ హౌస్ నిర్మాణం అప్పడే మొదలైంది శ్రీ రాజగోపాలరాజు దూరదృష్టితో చేపట్టిన ఈ ప్రాజెక్టును నన్ను బాగా ఆకర్షించింది కొండ శిఖరం మీద పద్మావతి గెస్ట్ హౌస్లను చూస్తే ఉత్తర దిశలో తిరుమల శ్రీనివాసుడి ఆలయం తాలూకు ఆనంది నిలయం దర్శనమిస్తూ ఉంటుంది దక్షిణ వైపు చంద్రగిరి దిశగా ప్రకృతి అందాలను సంతరించుకున్న పరిస్థితి లోయ కనిపిస్తూ ఉంటుంది ఈ గెస్ట్ హౌస్ విషయంలో నాకు బాగా నచ్చిన అంశం ఏమిటంటే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కూడా వచ్చి సమయంలో ఇక్కడ మకాం చేసిన వీళ్ల ఉనికి వల్ల సాధారణ యాత్రికుల రాకపోకలకు కానీ తిరుమలలో వాళ్ళ సంచారానికి గానీ ఎలాంటి అవరోధం ఉండదు అందుకే ఈ గెస్ట్ హౌస్ వీలైనంత త్వరగా పూర్తి చేయించాలని నేను నడుము కట్టాను పంతొమ్మిది నాటికి దీని నిర్మాణం పూర్తిగా వచ్చింది అప్పటికే దాదాపు పదిహేను లక్షల రూపాయలని టీటీడీ దీని మీద వెచ్చించింది అయితే ఈ గెస్ట్ హౌస్ నిర్మాణాన్ని ఎంత వేగంగా నేను జరిపించాలని ప్రయత్నిస్తున్నానో అంత వేగంగాను దీని మీద దుమారం లేచింది అప్పటికే మాస్టర్ ప్లాన్ అమలు చేసే ప్రయత్నాల్లో తిరుమలలో కొన్ని వర్గాలకు నేను శత్రువులా కనబడుతున్నాను అయినా నా మాస్టర్ ప్లాన్ కొనసాగుతూనే ఉంది ఆలయం చుట్టూ ఇళ్లన్నింటినీ ఫీల్ చేసి వాళ్ళందరికీ వేరే టౌన్షిప్ ఏర్పాటు చేస్తున్నాం వ్యూ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాను డోనార్ కాటేజీల సంఖ్య పెంచే ప్రయత్నం కొనసాగిస్తున్నాను ఒక్కొక్కటి నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయల దాకా ఖర్చు అయ్యే కాటేజీల నిర్మాణాన్ని ఎస్వి గెస్ట్ హౌస్ నమూనాలో ఆ ప్రక్కనే నారాయణాద్రి గరుడాద్రి గెస్ట్ హౌస్ నిర్మాణానికి ప్లాన్లు తయారు చేస్తున్నాం దాతల విరాళాల పథకం మరో వంద గదుల సత్ర నిర్మాణం కూడా ఖరారు చేశాం అప్పటికే వినియోగంలో ఉన్న కాటేజీల మీద మరో అంతస్తు కాటేజీల నిర్మాణం ప్రతిపాదన కూడా బోర్డు ఆమోదించింది ఇలా శరవేగంతో మాస్టర్ ప్లాన్ అమలు జరుగుతున్న తరుణంలో ఈ పద్మావతి గెస్ట్ హౌస్ తిరుమలలోని కొన్ని వర్గాలలో చర్చనీయాంశంగా తయారైంది మాస్టర్ ప్లాన్ అమలు కావడం వల్ల తిరుమలలో తమ ఆధిపత్యానికి భంగం వాటిల్లుతోందనుకుంటున్న వాళ్లు కొందరు అప్పటికే స్థానిక మురికివాడల నిర్మూలన పట్ల అసంతృప్తితో ఉన్న స్థానిక నాయకులు నేనేదో దుబారా చేస్తున్నానంటూ తిరుమలలో ప్రచారం ఆరంభించారు టీటీడీలోని కొన్ని అసంతృప్త యూనియన్ వర్గాలు కూడా ఈ ప్రచారానికి ఆజ్యం పోస్తున్నాయి సామాన్య యాత్రికుల ప్రయోజనాలని పణంగా పెట్టి ముఖ్యమంత్రి ఇతర మంత్రుల మెహర్బానీ కోసం హంస తూలిక తలపాలతో కూడిన విలాసవంతమైన భవంతిని నిర్మిస్తున్నానన్నదే ఆ ప్రచారం అలాంటి భవంతి కోసం మొట్టమొదటిసారిగా టీటీడీ చేత నలభై యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టిస్తున్నా నా మీద విడుదలస్తున్న ఆరోపణ కానీ ఈ పద్మావతి అతిథి భవనం ఎంత త్వరగా పూర్తయితే అంత పాత కాటేజీల దాతలకి ఇతర యాత్రికులకు జరుగుతుందన్నది నా ఆశ అందుకే ఈ ప్రచారాన్ని నేను కాపుర చేయలేదు కానీ అసెంబ్లీలో ప్రతిపక్షాలు చేసిన ప్రశ్నను ఎలా నిర్లక్ష్యం చేయాలని పైగా దేవాదాయ శాఖ మంత్రి తను ముఖ్యమంత్రి ముందు సమాధానం చెప్పుకోలేకపోయానంటూ నన్ను నిందించడంతో నా పరిస్థితి ఇంకా ఎదుర్కొనబడింది పదిహేను లక్షల రూపాయలతో విఐపి గెస్ట్ హౌస్ నిర్మిస్తున్న విషయం నిజమే కానీ దాని నేపథ్యం ఒక్క వాక్యంలో నేను టెలిఫోన్లో దేవాదాయ శాఖ మంత్రిని చెప్పడంతో సులభంగా లేదు పైగా ఈ ప్రశ్న అసెంబ్లీలో రావడానికి దారి తీసిన స్థానిక నాయకుల అసంతృప్తి ఆగ్రహం గురించి క్లుప్తంగా టెలిఫోన్లో ఏం చెప్పగలను అన్ని లక్షలు ఖర్చు పెట్టి ఒక విఐపి గెస్ట్ హౌస్ కట్టే వదులు అదే డబ్బుతో నాలుగు సత్రాలు కడితే నాలుగు వందల మంది యాత్రికులకు బస్సు కల్పించవచ్చు కదా అని ప్రతిపక్షాలు అడిగితే ఏం చెప్తాను అని ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి ప్రశ్నిస్తే ఏం చెప్పాలి అక్కడికి దేవాదాయ శాఖ మంత్రి టెలిఫోన్లో అనేశారు కూడా ఇన్ని లక్షలు పెట్టి మనం ముందుకు కట్టించారు గెస్ట్ హౌస్ అది కూడా ఏదో దాతల కాటేజీల పథకం కింద కట్టేస్తే పోయేది కదా మాకు కూడా ప్రతిపక్షాల ముందు ఇలా తలెత్తుకోలేని పరిస్థితి వచ్చేది కాదు కదా నిజానికి అప్పటి వరకు దాతల కాటేజీల పథకం కింద నిర్మించే ఏ కాటేజీ వ్యయం కూడా రెండు మూడు లక్షల రూపాయలకు పెంచలేదు ఇప్పుడు ఒక గెస్ట్ హౌస్ కోసం పదిహేను లక్షల రూపాయలు ఏ దాత ఇస్తాడు ఎవరు ఇవ్వరు అలాగని టీటీడీ ఇన్ని లక్షలు ఖర్చు పెట్టడం ఎంతవరకు సమంజసం అని ముఖ్యమంత్రి చెన్నారెడ్డి నిలదీస్తే ఏమిటి జవాబు ఒకవేళ మళ్లీ దాతల పథకం కిందనే ఎవరన్నా దాత ఇస్తే గిస్తే ఈ గెస్ట్ హౌస్ కట్టించాల్సి వస్తే రేపు మళ్లీ విఐపీలు వచ్చినప్పుడే ఆ దాతలు గెస్ట్ హౌస్ కావాలంటే సమస్య పునరావృతం కదా పైగా ఈ గెస్ట్ హౌస్ లో ఇంకా ఫర్నిషింగ్ లైటింగ్ వగేరాల కోసం మరో ఆరు లక్షల దాకా ఖర్చు పెట్టాల్సి ఉంది మరి ఆ ఖర్చు మాట ఏమిటి ఇలా అనేక ప్రశ్నలు సందేహాలు అనుమానాలు నన్ను చుట్టుముట్టాయి దొరికి పోయాను చేస్తున్న పని మంచిదా చెడ్డదా అన్న అంశానికన్నా అసెంబ్లీలో ప్రభుత్వం ఇరుకున పడకుండా చేయటం ఎలా అన్నదానికే ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి ప్రాధాన్యత ఇస్తున్నారు వాళ్ళ దృష్టిలో ఇది టిడి ప్రతిష్టకు కూడా భంగం కలిగించే విషయము ఒకవేళ నేను ఈ పద్మావతి గెస్ట్ హౌస్ నిర్మాణాన్ని టిటిడి ఎందుకు చేపట్టవలసి వచ్చిందో హేతబద్ధంగా వివరిస్తూ జవాబురాశి పంపినా దాన్ని ముఖ్యమంత్రి హర్షించే అవకాశం లేదని దేవాదాయ శాఖ మంత్రి మాటల్లోనే అర్థమైపోతోంది వాళ్ళకు కావాల్సిందల్లా ప్రతిపక్షాల దృష్టిలో ప్రభుత్వం తప్పు చేయడం లేదనిపించుకోవడమే వీఐపీల కోసం ప్రత్యేక అతిథి లేకపోవడం వల్ల కలుగుతున్న సమస్య ఎన్ని రకాలుగా ఇతరతర ఇబ్బందులు సృష్టిస్తోందో నేను ఇక్కడ రాసినంత వివరంగా ప్రభుత్వం తన జవాబులో ప్రతిపక్షాలకు ఆమోదయోగ్యంగా అసెంబ్లీలో వివరించలేదు అలా చేయాలంటే ముందు ఈ నిర్మాణం అవసరాన్ని ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి మనస్ఫూర్తిగా గుర్తించి ఆమోదించి తీరాలి ఒకవేళ వాళ్ళు ఏ నిర్మాణ సమర్థనీయమే అని భావించినా అంతే విశ్వాసంతో ఆ విషయాన్ని ప్రతిపక్షాల ముందు చెప్పగలరన్న లేదు ఎందుకంటే ఎక్కడ అవకాశం దొరుకుతుందా పాలకపక్షాన్ని తీర్పరబట్టడానికి అని వేకాలతో గాలించడం ప్రతిపక్షాల లక్షణం ఆ సంగతి తెలిసి తెరిసి టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించడానికి ముఖ్యమంత్రి ఎందుకు రిస్క్ తీసుకుంటారు ఒకవేళ ఆయన రిస్క్ తీసుకున్నా ఆ అవకాశాన్ని ప్రతిపక్షాలు ఎందుకు వదులుకుంటాయి సామాన్య యాత్రికుల కడుపు పుట్టి మహానాయకుల కోసం విలాసవంతమైన ఆకాశ హార్మీలను ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అంటూ అలరి చేయకుండా ఆ పరిస్థితికి నేను కారణమని తెలిసి ముఖ్యమంత్రి ఊరుకుంటారా ఆలోచించిన కొద్దీ నా మెదడు వేడెక్కిపోతోంది ఉన్నది జవాబు రాస్తే ప్రభుత్వానికి తలవంపులు అందువల్ల నాకు శ్రీముఖాలు కొని విషయాన్ని వక్రీకరించి ప్రతిపక్షాలని మభ్యపెట్టేలా ఏదో రాసి అంటే అలా వాస్తవాలను మరుగుపరిచి విషయాన్ని మసిబూసి మారేడుకాయ చేసేటంత నైపుణ్యం నాకు లేదు ఒకవేళ చేయగలిగిన రేపు ప్రభుత్వం ఇచ్చిన జవాబు ప్రతిపక్షాలను తప్పుదారి పట్టించేదిగా ఉందని వాస్తవ విరుద్ధమని బయటపడితే పాలక పక్షానికి అసెంబ్లీలో అభిసంసన తప్పదు నాకు ఉద్వాసన తప్పదు నిజానికి ఈ గెస్ట్ హౌస్ నిర్మాణం ప్రతిపాదన చేసింది నేను కాదు కానీ అనేక కోణాల్లో నుంచి చూసినప్పుడు ఇది జరగటం అవసరం అని కూడా నేను విశ్వసిస్తున్నాను అయితే నా విశ్వాసానికి అనుగుణంగా ప్రభుత్వాన్ని ఒప్పించను దానికి విరుద్ధంగా ప్రవర్తించను లేను కర్తవ్యం నా జవాబు రెండు మూడు రోజుల్లో ప్రభుత్వానికి పంపించేయాలి తెల్లవారితే దేవస్థానాల బోర్డు మీటింగ్ దాని ఎజెండా వేరే ఉంది ఇంకా దానికి తయారవ్వాలి నిండా ఊబిలో పూరుకుపోయాను ఆ రాత్రి ఇదే ఆలోచనతో నిద్ర సరిగ్గా పట్టలేదు అర్ధరాత్రి దాటాక నేను చేయగలిగిందేమీ లేదని నిర్ధారించుకున్నాక చివరి ప్రయత్నంగా శ్రీనివాసు తలుచుకున్నాను స్వామి నేను ఏ నేరము చేయడం లేదని అందరి మంచు కోసమే ఈ పని చేస్తున్నానని నమ్ముతున్నాను ఇది ఎలా నీదే భారం ఇలా అనుకున్నాక నిమిషాల్లో నిద్ర పట్టేసి తెల్లవారింది బోర్డు మీటింగ్ ఏజెండా అంతా మరోసారి చూసుకున్నాను నాలో అసెంబ్లీ ప్రశ్న తాలూకు టెన్షన్ పెరిగిపోతోంది ఏదో రకంగా శ్రీనివాసుడు నా మొర ఆలకించకపోతాడా అన్న ఆశ బోర్డు మీటింగ్కి టైం అయిపోయింది కానీ నా సమస్యకు పరిష్కారం దొరకలేదు ఇంకా చేయగలిగిందల్లా బోర్డు మీటింగ్ లోనే ఈ విషయాన్ని వివరించి సభ్యుల అభిప్రాయాలు తీసుకున్నాక వాళ్ళు ఎలా చెప్తే అలా చేయడమే నాకు తెలుసు వాళ్ళు ఎవరూ ముఖ్యమంత్రి ప్రతిష్ఠకు భిమ్ కలిగించే విధంగా రాయడానికి ఇష్టపడరు ఆ బోర్డులో సభ్యులంతా శ్రీ చేత నియమించబడిన వాళ్లే చిట్ట ప్రయత్నంగా తిరుమలలో బోర్డు మీటింగ్కి వెళ్లబోయే ముందు ఆలయంలోకి వెళ్ళాను స్వామికి నమస్కరించాను నేను ఇంకేమీ ఆలోచించను స్వామి అన్యధాశరణం నాస్తి ఇక నీదే భారం అనుకుంటూ ధ్యానం చేశాను అంతే ఆయనకి మరో నమస్కారం పెట్టి అక్కడి నుంచి కార్యకి శ్రీ వెంకటేశ్వర గెస్ట్ హౌస్ లో బోర్డు మీటింగ్కి వెళ్లిపోయాడు అక్కడ కారు దేవగానే నాకు ఆయన ఎదురు పడ్డాడు ఆయన పేరు ఆర్పి గోయంక టిడి బోర్డులో ఆయన కూడా ఒక సభ్యుడు ఆయన పిఆర్జీ గ్రూప్ కి పెద్ద పారిశ్రామికవేత్త ఆయన కిందసారి బోర్డు మీటింగ్ లో ఐదు లక్షల రూపాయలలోపు విరాళంతో ఒక ప్యాటేజీ నిర్మాణానికి మంచి స్థలం చూపించమని అడిగి ఉన్నాడు ఆయన నన్ను పలకరించగానే నాకు ఆయన కిందసారి చేసిన అభ్యర్థిని గుర్తొచ్చింది నన్ను ఎవరో వెంటబడి తరుగుతున్నట్లుగా ఆయన దగ్గరికి వెళ్ళాను అవును మీరు డోనార్ కాటేజీకి స్థలం అడిగారు కదా అలా ఏదో చిన్న కాటేజీ కట్టించే కన్నా ఇప్పుడు నేను గడుతున్న పద్మావతి గెస్ట్ హౌస్కే మీరు విరాళం ఇవ్వచ్చు కదా అని అడిగేశాను నా స్పీడ్కి ఆయన ఆశ్చర్యపోయాడు అంతలో తేరుకుని పద్మావతి గెస్ట్ హౌస్కి ఏమాత్రం అవుతుందంటారు అని అడిగాడు నేను నా పద్ధతిలో చెప్పుకుంటూ పోయాను గోయంక గారు ఇదొక అద్భుతమైన గెస్ట్ హౌస్ బిఐపిల కోసం కట్టిస్తున్నాం దీనికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి దాతలకు ఇవ్వాలని ముందు అనుకోలేదు నాకెందుకో ఇప్పుడు మిమ్మల్ని చూడంగానే అనిపించింది నీకు ఇష్టమైతే ఇప్పుడే దిష్టి చూపించేస్తాను తప్పకుండా చూద్దాం విరాళ ఎంత అవుతుందంటారు ఈ గెస్ట్ హౌస్ గురించి నేను ఇచ్చిన వివరణ ఆయన్ని ఊరిస్తాం అయినా డబ్బు విషయంలో ఆయన ఆచితూచి అడుగులేసే మనిషి మీకు పెద్ద భారం అనుకున్న గోయంక గారు ఇప్పటిదాకా ఒక పదిహేను లక్షలు ఖర్చు పెట్టాం ఇంకా ఫర్నిషింగ్ లైటింగ్ వగేరాలతో కలిపి మాత్రం ఇరవై లక్షలు తెలిపోతుంది అసలు మీరు ఒకసారి గెస్ట్ హౌస్ నిర్మాణం ఎలా వచ్చిందో చూడండి చూశాక మాట్లాడుకుందాం అంటూ మరింత ఉత్సాహపరిచాను గోయింకా ఆసక్తి పెరిగింది ఎవరు పెంచారో పదండి చూద్దాం అన్నారు అప్పటికి బోర్డు మీటింగ్కి ఇంకా పదిహేను ఇరవై నిమిషాల వ్యవహరి ఇప్పుడే వస్తాను అని చైర్మన్ నాగిరెడ్డి గారికి చెప్పి గోయింకా నా కారులో ఎక్కించుకుని పద్మావతి గెస్ట్ హౌస్కి తీసుకు ఆ అతిథి భవనాన్ని అందులో ఉన్న సదుపాయాల్ని చూస్తూనే గోయింకా ముచ్చట పడిపోయారు ఒక ప్రక్కన చంద్రగిరి లోయ అందాలు మరోవైపు సూర్యకాంత్తో మిరుస్తున్న ఆనంద నిలయం ఆయన్ని మరింత ఆనంద పారవశ్యంలో చెప్పాయి ఆయన అలా మధురానుభూతిలో ఉండగానే నేను మెల్లగా చెప్తున్నాను తిరుమలలో ఇంత గెస్ట్ హౌస్ ఇది ఒక్కటే ఉంటుంది దీన్ని రాష్ట్రపతి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి లాంటి అతిపెద్ద విఐపీల కోసం మాత్రమే వినియోగిస్తాం అలాంటి అతి పెద్ద విఐపీలు మహా అయితే ఓ మంది ఉంటారంటే అనిచేత వాళ్ళు లేనప్పుడు డోనార్ కాలేజీల పడతాం కింద ఏడాదిలో ఎన్ని రోజుల పాటు మీరు దీన్ని వాడుకోవచ్చు అన్ని రోజులు ఎదిహెచ్గా వాడుకోవచ్చు ఆయన ఊకొడుతూనే గెస్ట్ హౌస్ అంతా కలిగి తిరిగిస్తున్నారు సంకోచించి సంకోచించి అసలు విషయం అప్పుడు బయట పెట్టాను ఎప్పుడైనా మీరు కావాలనుకున్నప్పుడే ఈ విఐపిలు వస్తే మాత్రం మీకు వేరే కాటేజీల్లో బస్సు అదొక్కటే ఇలా చెప్తున్నప్పుడు ఆయన ఎలా ప్రతిస్పందిస్తారో అన్న అనుమానం నన్ను కానీ అదేమీ ఆయన పట్టించుకోలేదు ప్రసాద్ గారు గెస్ట్ హౌస్ చాలా ముద్దొస్తోంది అయితే మేము ముందుగా అనుకున్నది ఓ ఐదు లక్షల రూపాయలు కార్ంచి కట్టించాలనే ఇప్పుడు ఇరవై లక్షల రూపాయలు అయిన సరికి ఇది నేను ఒక్కడిగా తీసుకునే నిర్ణయం కాదు నేను మా వాళ్లతో కొంచెం మాట్లాడాల్సి ఉంటుంది ఇంకా నేను తాత్సారం చేయలేదు అంతేనా మాట్లాడండి ఇప్పుడే మాట్లాడండి అంటూ ఆయన సంభ్రమాశ్చర్యల్లోంచి తెరుకునే లోపల మా సిబ్బందిని మిరిచి అప్పటికప్పుడు ఆయనకు కావలసిన లైట్నింగ్ ట్రంకాల్స్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేయమని గోయింకా గారు ఈ విషయం అయ్యిపోతే తెలియపవాలి మీరు టెలిఫోన్ కాల్స్ చేసి బోర్డు మీటింగ్కి రండి ఈ విషయంలో మనం ఈ బోర్డు మీటింగ్లోనే ఒక నిర్ణయం తీసేసుకుందాం మీరు వచ్చేదాకా ఎజెండాలో చిన్న చిన్న విషయాలు చర్చిస్తుంటాం అంటూ ఆయన్ని మరింత ఉత్సాహపరిచి మా సిబ్బందిని వెంట ఇచ్చి తిరుమలలో నా క్యాంప్ ఆఫీస్కి పంపించాను ఇంకా నా టెన్షన్ తగ్గలేదు చివరికి గోయింకా ఒప్పుకోకపోతే బోర్డు మీటింగ్ ఆరంభమైన పది పదిహేను నిమిషాలకు వచ్చి నన్ను పక్కకు వెళ్ళి మీకు ఇష్టమైతే ఇప్పుడు ఐదు లక్షలు ఇస్తాం ఇంకో నెల రోజుల వ్యవస్థలో మిగతా పది లక్షలు ఇస్తాం ఈ వాయిదాల చెల్లింపుకు మీరు ఒప్పుకుంటే ఫర్నిషింగ్ వగేరా పనులన్నింటినీ మాకొని చేయిస్తాం ఇంకా మీరు ఓ ఏం చెప్పను ఒక్కసారిగా నాలో ఆనందం పర్వళు దొరికింది అమాంతం గోయింకాని కౌగులించుకున్నాను యు ఆర్ గ్రేట్ అనేశాను అవ్యక్తమైన కృతజ్ఞత భావాలు నా మనసంతా నిండిపోయాయి నా ఉద్వేగానికి కారణం గోయింకాకి తెలియదు వెంటనే గోయింకా నిర్ణయాన్ని బోర్డు మీటింగ్ లో ప్రకటిస్తూ ఈ ఈజ్ ద బిగ్గెస్ట్ డౌన్ ఆఫ్ ది కాటేజెస్ స్కీమ్ అనగానే సభ్యులంతా చప్పట్లా కొట్టేశారు భోయంగా కొంచెం సిగ్గు అప్పటికి కొన్ని క్షణాల క్రితం వరకు బరుదెక్కిన హృదయంతో టెన్షన్తో తల బాదుకుంటున్నా నేను ఈ పరిణామంతో ఒక్కసారిగా అమ్మయ్యా అంటూ నెట్టూర్చాను సంక్లిష్టమైన సమస్య అనుకున్నది కాస్త దూది పింజలా ఎగిరిపోయింది మనసు తేలికైపోయింది అది అలా గాలిలో తేలిపోయి అసంకల్పితంగా తిరుమల ఆలయంలోకి దూసుకుపోయి శ్రీనివాసుడికి పాదాభివందనం చేసి వచ్చేసింది నేను చెమచ్చిన నా కళ్ళు తులుసుకున్నాను పద్మావతి గెస్ట్ హౌస్ విషయంలో నా వివరణ విన్నాక సభ్యులంతా పద్మావతి గెస్ట్ హౌస్ డోనార్ గెస్ట్ హౌస్ మార్చడానికి ఏకగ్రీవంగా తీర్మానించారు మరోసారి గోయింకా ని అభినందించారు అప్పుడు గోయింకా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ప్రసాద్ గారు నేనేదో ఐదు లక్షల రూపాయల కాటేజీకి మీరు మంచి స్థలం చూపిస్తే చాలనుకున్నాను అదేదో ఈ రోజు మీటింగ్లో తేల్చుకుని పోవాలనే వచ్చాను కానీ ఇరవై లక్షల రూపాయల గెస్ట్ హౌస్ కి దాతలం అయిపోయాం ఏంటి మాయా అంటూ శ్రీ గోయింక ఆనందంతో పొంగిపోయారు కొన్ని రోజుల తర్వాత అసెంబ్లీలో దేవాదాయ శాఖ మంత్రి ప్రతిపక్షాలకు ఇచ్చిన జవాబు వీఐపీ గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం టీటీడీ లక్షలాది రూపాయలు దుర్వినియోగం చేస్తున్నమాట నిజం కాదు ఈ విఐపీ గెస్ట్ హౌస్ ని ఆర్పీజీ గ్రూప్ వారి విరాళంతో మాత్రమే నిర్మిస్తున్నారు